శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరకర ఓం ఆప్యాయమీ ఆ ప్రాణశ్చక్షు శ్రోత్రమో బలమింద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాపురీయా బ్రహ్మ అనిరాకరణం మేస్ తదాత్మనియ సుతు సుతు ఓం శాంతి శాంతిశాంతి సో ఈ ఉపనిషత్తుకి అధ్యాత్మ విద్య అని పేరు ఎందుకంటే మనం మానవుడు అన్వేషించేటువంటి సత్యము మానవుడు సత్యాన్వేషి సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటాడు సత్యాన్ని ఎందుకు అన్వేషించటం అంటే పురుషార్థం ఉంది సత్యాన్వేషణలో పురుషార్థం ఎప్పుడు ఆనందం పురుషార్థం సత్యం కాదు ఎప్పుడూ కూడా సత్యం సత్యం కోరగలుగుతుంటారా సత్యం పురుషార్థం ఆనందం పురుషార్థం ఆనందాన్ని కోసం సత్యం నేను కోసం అంటే ఆనందం కోసం సో సత్యాన్ని అన్వేషిస్తాడు ఆనందాన్ని అన్వేషిస్తాడు ఆనందం కోసం సత్యాన్ని అన్వేషిస్తాడు అది మానవుని యొక్క అన్వేషణ ప్రతి మానవుడు కూడా సహజంగా చాలా కృత్రిమంగా తయారవుతారు జనులు చాలా ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్లో పడిపోతారు పడిపోయి తాము ఏమన్వేషిస్తున్నామో కూడా తెలియకుండా బతికిస్తూ ఉంటారు అలా ఆ పరిస్థితిని మనం పక్కన మానవుడు సహజంగా సత్యాన్వేషి ఆనందాన్వేషి ఇక్కడ మిగతా శాస్త్రాల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు లౌకిక శాస్త్రాలు ఉన్నాయనుకోండి అవి ఏం చెప్తారంటే సత్యము ఆనందము జగత్తులో ఉన్నాయని చెప్తాడు దట్ ఈస్ హౌ దే దే సే జగత్తులో ఉన్నాయనే విధంగా చెప్తాయి సత్యము ఆనందము మీరు లోకల్లో చూడండి బిజినెస్ పీపుల్ వాళ్ళ వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రూత్ఫుల్ లక్ష్మీదేవిని పూజ చేస్తాడు లక్ష్మీదేవిని పూజేయడం అర్థమేంటి రూపాయి కాసులు పెట్టి శ్రీ మహాలక్ష్మి అని మహా విష్ణుభూత నిమహా అంటూ రూపాయి కాసులు పెట్టి పూజేస్తారు అంటే వాట్ ఈజ్ ఇట్ దట్ హీస్ వర్షపింగ్ మనీ సో మీకు అలవాటైపోయి దాంట్లో ఉన్న స్పిరిటు అప్సం చేసుకు అలవాటైపోయి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప హీజ్ వర్షపింగ్ మనీ విత్ ఫ్లవర్స్ బదులు రూపాయి కాసులు పెట్టి హీఈ్ వర్షింగ్ మనీ ఆ లక్ష్మీదేవి కూడా ఓ బంగారపు కుండ దాంట్లోకి పోస్తూ ఉంటుంది ఎవరికి వస్తుంది రూపీస్ కాయిన్స్ That is what He is ఈస్ Why He does వై హీ దశ సత్యము ధనమునందు కలదు భోగపరాయణులు ఉంటారు లౌకికులు వాళ్ళు భోగాల్ని వర్షిప్ చేస్తారు కర్మపరాయణులు ఉంటారు వాళ్ళు ఆనందము సత్యము అనేది స్వర్గాది లోకాల్లో ఉంటాయని వాళ్ళు అనుకుంటారు మీరు ఎవరినైనా చూడండి ఇటు లౌకికులను కానీ ఇటు వైదికులను కానీ ఎవరినైనా చూడండి మనం అన్వేషిస్తున్న సత్యము ఆనందము మనలోనే ఉన్నాయని ఎవడైనా ఒక్కడు మీకు కనపడతాట ఆవర్ ఈక్వల్లీ బహిర్దృష్టి సన్యాసం తీసుకుని వైకుంఠానికో స్వర్గానికో పోవడం కోసం సన్యాసం తీసుకుని పూజలోని యజ్ఞాలలోవి చేస్తున్నవాడు ఎంత బహిర్ముఖుడో ధనాన్ని సంపాదించి క్రూసుల్లోనూ వాటిల్లోనూ తిరిగి భోగాలు అనుభవించాలని తహతహలాడేవాడు కూడా అంతే బహిర్ముఖుడు వీళ్ళిద్దరూ కూడా ఈక్వల్లీ బహిర్ముఖులు వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు వాడు పరస్పర విరుద్ధములైన వాళ్ళు అనుకుంటారు అలా అనిపిస్తుంది ఒకడేమో లౌకికుడు ఇంకొకడు వైదికుడు ఒకడు కేవలము అర్థకామాలని పట్టుకున్నాడు ఇంకొకడు ధర్మాల్ని పట్టుకున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధమైన వాళ్ళు అని అనిపిస్తుంది వాస్తవంలో మౌలికంగా వాళ్ళిద్దరూ కూడా ఒకే స్థాయికి చెందినవారు ఏమిటంటే ఆ స్థాయి బహిర్ముఖత్వము వేరే ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే చూడలేయా నేదం ఎదిద్ద ఉపాసతే నీవు బయట ఉన్నదాన్ని ఇదం దృశ్యము ఉపాసన చేస్తున్నావు ఆ దృశ్యము ఎన్నటికీ సత్యము కాదు ఆనందము కాదు బ్రహ్మ అంటే సత్యము ఆనందము అని సో అది దృశ్యము ఎన్నటికీ తదే కాలేదు మరి దృశ్యం కాకపోతే మరి సత్యము ఆనందము ఎక్కడ ఉన్నది నీ లోపల ఉన్నది ఎక్కడ నా లోపల ఎక్కడ ఉన్నది నా లోపల అంటే ఎక్కడ ఉన్నది హార్ట్లో ఉందా లంగ్లో ఉందా లివర్లో ఉందా స్క్రీన్లో ఉందా అని అదొక దృష్టి ఎనటామికల్ దృష్టి అలా కాదు నా లోపల ఉన్నది అంటే నా లోపల అంటే ఫిజికల్ బాడీ నుంచి మనస్సు సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి అంతకంటే కూడా డీపర్ లెవెల్ డీపర్ డైమెన్షన్ చేయటం అక్కడ ఉన్నది అది దానిలోకి వెళ్లడంలాగా అంటే వాచా అనభ్యుదితం ఏమో వాగభ్యుదీయతే వాక్కు చేత దాన్ని బోధించటం సంభవం కాదు కానీ దాని చేతనే వాక్కు ప్రవర్తెల్లా చేయబడుచున్నది వాక్కు అంటే దాని అభిప్రాయం ఏంటంటే వాక్కింద్రియం ఇంద్రియములు దే ఆర్ నేదర్ సెల్ఫ్ సఫిషియెంట్ నాట్ ఇండిపెండెంట్ రెండు పాయింట్లు ఇంద్రియములు స్వతంత్రములు కావు స్వావలంబులు కూడా కావు అవి స్వతంత్రంగా ఏం పనిచేయట్లేదు అవి స్వ ఇప్పుడు ఫ్యాన్ ఉందంటే తిరిగిస్తూ ఉంటుంది అది స్వతంత్రమా కాదు అది స్వతంత్రంగా స్విచ్ చేస్తే ఆగిపోతుంది సో అంటే దానికి దాన్ని తిప్పి వెనకాల దాని శక్తి ఒకటి తిప్పుతోంది అని చెప్పి తిరుగుతుంది దీని గొప్పతనమే తప్ప తిప్పేది ఇది కాదు తిరిగిదే కానీ తిప్పేది కాదు ఇప్పుడు ఆటోమొబైల్ అని అంటారు ఆటోమొబైల్ అంటే అర్థమేంటి గుర్రానికి గుర్రం చేత లాగి జట్కాకి ఆటోమొబైల్ కి తేడాంటి జట్కా ఈజ్ మొబైల్ బట్ హార్స్ డ్రాన్ మొబైల్ దట్ ఈస్ ఆటోమొబైల్ ఈజ్ మొబైల్ బై ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ అని చేత ఆటోమొబైల్ అని పేరు వచ్చింది కార్ సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ ఇట్ ఇట్ గెట్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఇట్స్ పవర్ నాట్ స్ట్రెంగ్త్ పవర్ ramuchan that is jetka it, it derives its power from the horse and jathana danika horse power nu uh, peru pettaru mechanics development lo unit kuda horse power man india lo ganka prakaraksana alaga develop ayyunte vullu bullet power nu peru pettundi varu mm -hmm. kaani adi britain lo no europe lo develop ayindi ganka akada bhoomi duranadam kuda gurave అన్నిటికీ గుర్రమే వాళ్ళు ఇక్కడ ఎలా అయితే జత ఎద్దులు ఉంటే కానీ రైతు కాదన్నట్టుగా జత గుర్రాలు ఉంటే రైతు కాదని వాళ్ళ నానుడి అంచేతనే హార్స్ పవర్ అని కాబట్టి జట్కా ఈజ్ నాట్ ఇండిపెండెంట్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్ డో ఇట్ షోస్ ఎ ఆఫ్ పవర్ దట్ పవర్ కమ్స్ ఫ్రమ్ అనదర్ సోర్స్ ఈ వాగింద్రియము అట్ గొప్ప గొప్ప విషయాలని పలుకుతుంది పాటలు పాడుతుంది అదింద్రియం యొక్క మహిమ చాలా గొప్పది మనం అది మనకు ఎలా ఉంటుందంటే దాని విలువను మనం గుర్తించాం ఓ ఓ మహాత్ముడు అన్నాడు రోజు కుంటి వాడు ఉంటే ఒక కాలు కుంటే వాడు రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎవరో ఆగరం ఎవంటు స్టాప్ వాడు ఇటు పక్కన జరగడం దూసుకుపోతూ ఉంటారు కుంటివాడు మనకి మళ్ళాగా డాన్స్ చేయలేడు కదా రోడ్డు మీద మన గిన్నె మీద పడితే రోడ్డు దాటు కుంటివాడు దాటలేకపోతుంటే ఒక మంచి సమర్థుడు యువకుడు ఆ కుంటివాడిని రోడ్డు దాటిస్తుంది రోడ్డు దాటిస్తుంటే వాడికి అర్థమవుతుంది కాలు యొక్క విలువ అప్పుడు రోడ్డు దాటించినప్పుడు మనవాడు పొద్దున్న బూట్ తోడుకుంటాం అనుకుంటాడు ఓహో బూట్లు తొడుక్కునే భాగ్యం మనకు ఉన్నది కదా వారికి అతనికి ఒకటే కాలు ఉన్నాయి బూట్లు తొడుక్కోడానికి అవకాశం ఉంది ఈ బూట్లు తొడుక్కోవడము అనేది లేసులు కట్టుకోవడము ఇదంతా కూడా ఒక భాగ్యం మనకి అని అనుకుంటాడు ఆ రకంగా వాగింద్రియాన్ని మనం వాడేస్తూ ఉంటాం వాగింద్రియమే కదా మనకి సమాజంలో ఒక స్టేటస్ని ఇచ్చింది ఏమిటి వాగింద్రియం పండితుడంటే ఎలా అవుతాడు పండితుడు వాగింద్రియం చేత పనులతాం దేశ విదేశాలు తిరిగేయటం అందరి చేతను మన్నలను అందుకు ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి వాగింద్రియం నుంచి వస్తాయి కానీ మనకు అది దాని మహిమ మనం కాబట్టి వాగేంద్రియము చాలా పవర్ఫుల్ ఇటేజ్ ఇట్స్ వెరీ ఇల్లస్ చాలా గ్లోరియస్ ఇంద్రియ కానీ దాని గ్లోరీ దాని స్వాంతం కాదు దాని లోపల ఏదో ఒక పవర్ కాలదు నేను మాట్లాడుతున్నాను అనే అనే అనుభవంలో ఉండే నేను అహంకారం ఆ అహంకారము కనుక ఒక్కొక్కసారి మీరే పరిశీలించుకుంటే మీకే తెలిసిపోతుంది ఏమని ఈ మాట్లాడే శక్తిని సృష్టించింది అహంకారం కాదు అని తెలిసిపోతుంది నిజానికి మాటలు వచ్చిన తర్వాత అహంకారం వచ్చింది చిన్నపిల్లలకి ముందు మాటలు వస్తాయి ఇంకో రెండు మూడేళ్లకి అహంకారం పడుతుంది కాబట్టి అహంకారాన్ని బట్టి మాటలు రావు మాటలను బట్టి అహంకారం వస్తుంది ఒక ఫ్యాకల్టీని బట్టి అహంకారం వస్తుంది తప్ప నేను చూస్తున్నాను చూసే మొనగాడను నేను అనే అహంకారం ముందు చూపు ఉంటుందా అహంకారం ఉంటుందా చూపు ఉంటుంది కాబట్టి ఈ వాగేంద్రియము ఇట్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై మీ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ నాట్ ది ఆధర్ అని ఎప్పుడైతే అహంకారం గుర్తిస్తుందో అటువంటి అహంకారం కొంచెం వినయాన్ని నేర్చుకుని దీన్ని సోర్స్ ఏమిటి అని అన్వేషిస్తే అదిగో అసోర్సె బ్రహ్మ అది ఆనంద నిధానము ఆ విధంగా బోధించేది ఉపనిషత్తు అంతర్ముఖత్వాన్ని బోధిస్తుంది ఉపనిషత్ అది ఉపనిషత్తు యొక్క బోధకి మిగతా శాస్త్రాలకి ఉండే మౌలికమైన భేదము సో చైతన్యజ్యోతిషా ప్రకాశ్యతే ప్రయోజ్యత ఎన వాగ్యుద్య ఏనా అంటే వేణ బ్రహ్మణ వాక్ ప్రయజ్యతే వాక్కు దేని ఎందు ప్రవర్తనలు చేయబడుతున్నది వివక్షితే అర్థే చెప్పద చెప్పగోరిన విషయమునందు వాక్కు ప్రవర్తిలుంది మీరు చూడదగిన విషయమునందు చూపు ప్రవర్తింది మీరు చూడాలనుకుంటారనుకోండి అక్కడేముందో చూడాలనుకుంటే దానివైపు చూపు ప్రవర్తన అలాగే దీని గురించి నేను చెప్పాలి అనుకుంటా అంటే అప్పుడు వాక్కు దాని గురించి చెప్తుంది దట్ ఈజ్ కాల్డ్ ప్రవర్తిల్ట వాక్కును ఆ విధంగా ప్రవర్తిల్లజేసేదే బ్రహ్మ వాక్ అంటే పలుకు అనే ఒక అర్థం ఆ పలుకును సృష్టించే ఇంద్రియము అని కూడా అర్థమవు కాబట్టి ఇక్కడ సకరణ వాక్ వాగింద్రియమును తద్వారా పలుకును ప్రకాశింపజేసేటువంటిది పరమాత్మ ఏ చైతన్య జ్యోతిషైతే చైతన్యమనే వెలుగు ఈ వాగింద్రియమును ప్రవర్తిల్లజేస్తున్నదో అదియే బ్రహ్మ ఓకే అక్కడి నుంచి చెప్పాలి కదా అంటే ఇప్పుడు ఏమైనట్టు వాగింద్రియము వాక్కు దానికి మూలంలో వాగింద్రియము దానికి మూలంలో పరబ్రహ్మ అని మనం అంతవరకు వచ్చాం దాన్నే సపోర్ట్ చేస్తూ కొన్ని మాటల్ని చెప్తున్నారు యద్వాచోహ వాక్ అని మొదటి మంత్రంలో చెప్పిన దాని అర్థము కూడా ఇదే వాక్కునకు వాక్కు అంటే వాక్కునకు వాక్కు అంటే వాగింద్రియమును ఏది ప్రవర్తనలు చేస్తుందో అది అని పొయిటిక్ ఎక్స్ప్రెషన్ చాలా అందమైన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వాగింద్రియమును ప్రవర్తనలు చేసేది బ్రహ్మ ఆత్మ అని అది బాగుంది ఆ వాక్కు ఆత్మ అన్నారనుకోండి ఎంత బాగుంది అది He is our boss. She is the boss of the boss. Amen. Allah talk about Him, He is our boss. But then every action performed by Him is controlled by Her. I mean, I bow down, isn't it? I say, Allah wouldn't be with you. Allah wouldn't be with you. Allah wouldn't be with you. I'm not saying that I don't understand that. వాడు కవి కాదు కవి ఏమంటాడు అంటే ఈజ్ అవర్ బాస్ అమ్మగారు ఎవరు బాసెస్ బాస్ ఓ ఐ అండర్స్టాండ్ అలాగే బాసెస్ బాస్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ సో వెరీ పోయిటిక్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కూడా ఉపనిషత్తులనే అలాగే ఉంటాయి ఉపనిషత్తులు పోయిటరీ ఆ ఋషులు వాళ్ళు గ్రేట్ గ్రేట్ పోయిట్స్ వాళ్ళు సో ఆ హృదయంలో ఆ రసానుభవం ఆ పోయిటిక్ సెన్సు ఉండాలి లేకపోతే ఏం లాభం అది ఉన్నప్పుడే వాళ్ళు మాట్లాడగలుగుతారు కాబట్టి భాగీంద్రియము ఆత్మచైతన్యము చేతనే ప్రకాశింపజేయబడుతున్నది అనే మాటను ఇంతకు ముందే ఒకసారి చెప్పడం అయినది ఎలా చెప్పారు వాచోహవాక్ అని చెప్పి ఉన్నారు ఇక తన ఉపనిషత్తులు కూడా అలాగే చెప్తున్నాయి అక్కడ ఆత్మానర్థం ఆత్మేత్యేవ ఉపాసిత బ్రహ్మవిద్యా బ్రాహ్మణమునే బ్రాహ్మణంలో ఉన్నది అహంబ్రహ్మాస్మయమే మహావాక్యము వచ్చిన బ్రాహ్మణం అదే చతుర్థ బ్రాహ్మణం మొదటి అధ్యాయం అక్కడ ఏమన్నారంటే ఆత్మేత్యేవ ఉపాసిత చూడయా నువ్వు అంతా ఆత్మే అని తెలుసుకో అదే ఎలాగా చూడు చూస్తున్నావు కదా ఈ చూపు ఈ చూపు అనేది అదేదో ఒక శక్తి ఇండిపెండెంట్ అని అనుకోకు అది ఆత్మే అని తెలుసుకో అని భావన చేయి ఎందుకంటే ఆత్ కాదండి కళ్ళు కదా చూపు అంటే కళ్ళు కదా అంటే కాదు పశ్యోశ్చక్షు ఆత్మయే చూస్తున్న సందర్భంలో కన్ను అనబడుతున్నది ఫ్యాన్ అంటే ఫ్యాన్ చాలా గొప్ప ఫ్యాన్ ఫలానా కంపెనీ అంటే కాదయావ్ అవన్నీ సెకండరీ దెన్ వాట్ ఈస్ ఇట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీలో ఈజ్ కాల్డ్ ఫ్యాన్ వైల్ ఇట్ ఈస్ రొటేటింగ్ వదన్ వాక్ ఆత్మైవ వదన్ వాక్ వదన్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ శత్రు ప్రత్యయం కాబట్టి పలుకుచున్నదై వాక్ అనబడు కాబట్టి పలుకు పలికేది వాగింద్రియమా ఆత్మయా అసలు ఇప్పుడు ఈయన ఒక పని చేయిస్తున్నాడు అనుకోండి ఆయన చేయిస్తున్నాడా అమ్మగారు చేయిస్తున్నాడా చెప్పండి ఎవరు చేయిస్తున్నారు అమ్మగారు చేయిస్తున్నారు కాదని వీళ్ళు నిలబడి చేయిస్తున్నా ఒకే అలా అనిపిస్తుంది కాబట్టి ఆ రకంగానే ఆత్మ చైతన్యమే వదన్ వాక్ అదే పలుకుతో పైకి పేరు మాత్రం వాక్ అనే పేరు ఆత్మ చైతన్యానికే వచ్చింది ఆత్మవాయుదగం సర్వం ఈ సర్వము ఆత్మయే వాక్ కూడా ఆత్మయ్యా అన్నీ ఆత్మయ్యాయి ఓకే సో అలాగే యో వాచమో ఇలాది చాద్యసేయకే వాజ్యసమేయకము అంటే ఇది గృహదారుపనిషత్తుకి ఇంకో పేరు వాద్యసమేయకము సో వాద్యసన అనే ఆయన ఆయన చేతను దర్శించబడినది ఈ అనే ప్రచయం వచ్చింది సో మొత్తానికి ఏవో అలాంటి పరిచయాలు ఏవో వస్తూ ఉంటాయి ఎనివే వాచస్ ఉపనిషత్తులో ఇలా చెప్పుకొచ్చారు ఎవరంటే యో వాచ్యం యమయతి యమ అంటే నియంత్రించుట నియమించుట ఇప్పుడు ఈ ఫ్యాన్ ఏది నియమిస్తోంది అది స్లోగా తిరిగినప్పుడు ఏది నియమిస్తోంది ఫాస్ట్ గా తిరిగినప్పుడు ఏది నియమిస్తోంది లోపల ఉండే ఎలక్ట్రిసిటీ నియమిస్తుంది దానికి ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఫీడ్ చేస్తే ఫాస్ట్గా తిరుగుతుంది తక్కువ ఫీడ్ చేస్తే స్లోగా తిరుగుతుంది సంథింగ్ వైక్ దాట్ కాబట్టి యమయతి నియమించేది నియమించుట అంటే నియమించుట అంటే అర్థం ఏంటో తెలుస్తుందండి రకరకాలుగా ఆ పవర్ డిస్పర్స్ అయ్యే అవకాశం ఉంటే అలా డిస్పర్స్ అవ్వకుండా గిరగిరా తిరగడమే చేయాలి దాన్ని నియమము అంటారు ఇప్పుడు పక్షే ప్రాప్తే అనేక పక్షాలు వచ్చినప్పుడు ఒక పక్షంలో దీన్ని నిలబెడితే దాన్ని నియమము ఉంటారు నియమం యొక్క రూల్ అది దాని డెఫినేషన్ ఇప్పుడు బ్రిడ్జి కట్టారనుకో బ్రిడ్జి కాదు డ్యామ్ కట్టారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఇష్టం వచ్చినట్టు ప్రవహించేటువంటి నీటిని ఒక కాలవకుండా ప్రవహింపజేస్తారు దాన్ని నియమము ఉంటారు మీరు డ్యామ్ కట్టలేదు అనుకోండి నీరు ఎలా ప్రవహిస్తుంది అనేక మొక్కల మొక్కల కింద అయ్యి ఎలా ఎలాగో ప్రవహిస్తుంది మీరు ఎప్పుడైనా డ్యామ్కి ఇవతల వైపు చూస్తే ఎలా ఉంటాయి ఫ్లోర్స్ ఒకటి ఒకటి ఒకటినో ఒకటి పోటిన ఒకటి పోతున్న ఒకటిలో ఇరవై ముప్పై రకాల ప్రవాహాలు ఉంటాయి అయిశకల్లో ఇరవై ముప్పై ఉంటాయి డ్యామ్ కట్టేసరికొని అన్నీ ఎండిపోతాయి ఆ నీరు ఒక కాలవకుండా ప్రవహిస్తుంది నాగార్జునసాగర్ వెళ్తే ఎడమ కాలవా కుడి కాలవా డ్యామ్ కట్టినప్పుడు ఎన్ని కాలంలో వస్తాయి రెండే కాలువలు వస్తాయి ఎడమవైపు ఇటో కాలం అటో కాలం డౌన్ వెళ్ళదు దాన్ని నియమము అంటారు యమయతి ఈ వాక్కు వడవడవడవడవడ అలా వాగడం కాకుండా దాన్ని ఒక పద్ధతిలో పలికిట్లా ఆ చైతన్య జ్యోతి యో వాచం వాక్కును నియమించేది ఎవరిది ఎక్కడున్నది అంతరా లోపల ఉన్నది ఇప్పుడు ఈ ఫ్యాన్ను నియమించేది ఎక్కడ ఉందని మీరు ద్వైతాలను అడిగారు అనుకోండి ఈ ఫ్యాన్ నియమించేది శ్రీశైలంలో ఉందని చెప్తారు ఇప్పుడు శ్రీశైలంలో లేదని నేను అంట శ్రీశైలంలో ఉందేహో అది కరెక్టే దాని లోపల లేదండి దాని లోపల ఉందా శ్రీశైలంలో ఉందా అలా చెప్పాలి శ్రీశైలంలో ఉంది దాని లోపల ఉంది మోర్ ఇమీడియట్లీ ఎక్కడుంది కదా అలాగనమాట సో అలా చెప్తారు వాళ్ళు దట్ ఈజ్ యో దేశ నారాయణ అని పేరు పెట్టారు నారాహజీవా నారాహజీవాహ నరా ఏవ నారాహ నరాహంటే జీవులని నారాహ అయనం ఎస్యా అయనం అంటే నివాసము ఈ జీవులే నివాసము ఎవ మీకో ఆయన నారాయణుడు ఎక్కడుంటాడు నారాయణుడు అంటే వైకుంఠంలో ఉంటాడు అదేమిటి ఆయన పేరేమో జీవులే నివాసం ఎవరికోడు బహుదీ సవాసం చేసి వైకుంఠంలో ఉంటాడంటాడు ఏంటి అంటే అంటే జీవుల హృదయమునకే వైకుంఠం అని పేరు అందుకోసం వైకుంఠంలో ఉంటాడండి చెప్పాను కదా మనోరూపేక్ష పోదండాను లలితానామం కాదు అది రూపకం వీడేం చేస్తాడు చెరుకుగాడో ఒకటి పట్టుకొచ్చేవి చేతిలో పెడతాట రూప దాని ముఖం చూడవసం చూడవు ఇంక ఇక్కడ అక్కడ చూడక్కర్లేదు మనోరూపే ఇక్షుకోదండ అని ఉంది కదా మనస్సు అనే చెరుకుగడ అనే ఇక్షుకోదండ చెరుకుగడ మనస్సు అనే చెరుకు గడ గలది మనోరూప మనోరూప ఇక్షుకోదండ ఎస్యాస బహురిహి ఆవిడకి ఇక్షుకోదండం ఉందని చెప్పట్లేదేనా ంగ్ ఈ సేంగ్ మనస్సు అనేటువంటి ఇక్షుకోదండము వరదు రూపకాలం కాద అంటే ఆవిడ మనస్సునే ఇక్షుకోదండము ఎందుకంటే చెరుకుగడ రసాన్ని మనకి ఇస్తుంది మన మనస్సు కూడా మనకి సుఖానుభూతి ఇస్తుంది అందుకోసం ఆ మనస్సు మాయాశక్తిది మనస్సు మాయాశక్తి అది సుఖానుభూతిని ఇస్తుంది మనకి సుఖం కలిగిన దుఃఖం కలిగినా మనస్సు ద్వారానే కానీ ఇక్కడ సుఖాన్ని హైలైట్ చేస్తున్నారు మనోరూప ఇక్షుకోదండి దాంట్లో పిప్పి ఏది ఉంటుంది దానివల్ల దుఃఖం కూడా వస్తుంది కానీ సుఖాన్ని హైలైట్ చేస్తున్నారు ఏదో ఉంటుంది వ్యాఖ్యానం చూసుకోవాలి వ్యాఖ్యానం చూసుకోవాలి చూసి ఏవి పాయింట్ అని పట్టుకోవాలి తప్ప వెళ్ళిపోయే చెరుగడ్డ ఒకటి కోసకొచ్చేసి చేతిలో పెట్టేసి కూర్చొని పెట్టడం అన్నది దిస్ ఈస్థింగ్ వెరీ పిక్ ఎనీవే సో కొంచెం డైగ్రెషన్స్ ఉంటాయి మీరు లోపలి పట్టాల్సి ఉంటుంది సో వాచనం అంతరో ఏమయ్యతి అంతరహ లోపల ఉన్నవాడే ఏమంటే లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అంటే ఇప్పుడు మీరు అన్వేషణ చేసేప్పుడు ఇప్పుడు దాని మీద ఆధారపడి ఒక లైఫ్స్ ఫిలాసఫీ డెవలప్ అవుతుంది అందుకోసం అలా చెప్తున్నారు ఇప్పుడు దేవుడు వాగింద్రియమునకు మూలంలో ఉండే చైతన్య జ్యోతి లోపల ఉన్నాడు అని చెప్తే మీ అన్వేషణ ఒక రకంగా ఉంటుంది వైకుంఠంలో ఉన్నాడు అని చెప్తే మీ అన్వేషణ ఇంకో రకంగా ఉంటుంది వైకుంఠంలో ఉంటే ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి విమానం కావాలి ఆ విమానంలో సీట్ దొరకాలంటే ఏం చేయాలి కర్మ చేయాలి ఆ అన్వేషణ ఎలా ఉందో చూడండి వేరే వాచం అంతరాజమైతే నారాయణ ఇక్కడ ఉన్నాడు అంటే అన్వేషణ ఎలా ఉంటుంది కర్మలు చేయడం అంటే స్థూలమైనటువంటి యాక్టివిటీ సరే అసలు అంతరాయమయ్యే ఆత్మాన్వేషణ అంటే అది అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రవృత్తి వాస్తవంలో దాన్ని ప్రవృత్తి అన్నారు నివృత్తి అని అంటారు అల్టిమేట్ గా ఇట్ ఈస్ నేదర్ ప్రవృత్తి నాట్ నివృత్తి టు బిగిన్ విత్ ఇట్ ఇస్ నివృత్తి ఎందుకంటే ప్రవృత్తికి ఆపోజిట్ దెన్ వన్స్ ప్రవృత్తి డిజపియర్స్ దెన్ నివృత్తి ఆల్సో డిజపియర్స్ యూ రిమైన్ వాట్ యూ ఆర్ అలాగనమాట కాబట్టి అన్వేషణ యొక్క దిశ మారిపోతుంది దిశ దశ అంటారు దిశ మారితే దశ మారుతుంది కదా మని కాబట్టి వాచం అంతరా యమయతి అని కూడా వాద్య సన్నిహికంలో అంతర్యామి బ్రాహ్మణ అంచేతనే అంతర్యామే అన్నారు ఈశ్వరుని అసలు మౌలికమైన భేదం ఏమంటే అబ్రహామిక్ ఫైట్స్ కి ఇండియన్ ఫైట్స్కి మౌలికమైన భేదం ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమిటంటే అబ్రహామిక్ ఫైట్స్ లో గాడ్ ఈజ్ ఎక్స్ట్రా కాస్మిక్ కస్మాస్ బయట ఉంటాడు కాస్మాస్ లోపల ఉంటాడు కాస్మాస్ బయట ఉంటాడు అని చెప్పనే గాడ్ ఇన్ హేడర్ గాడ్ ఇన్ హేర్ అని వాళ్ళు ఓ గాడ్ అని సంబోధించరు ఓ గాడ్ ఇన్ హే పరలోకములో నున్న ఓ దేవా అంటాడు తెలుగు ఇంత కొడుకు సమాసం పెట్టి ఓ దేవా అండేవా అండేవా అంటే తప్పదు మీరు యు ఆర్ యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ నిజ దేవనాలి పరలోకంలో ఉన్నా ఓ దేవా అది అబ్రహామిక్ ఫైట్ ఈ మధ్యన మనవాళ్ళు కూడా వైకుంఠ నారాయణ వైకుంఠ నారాయణ నారాయణ కూడా వైకుంఠ నారాయణ ఈ రకంగా అలాగే దాన్ని హైలైట్ చేస్తూ ఉండడం సో వెరీ వెరీ మిస్లీడింగ్ థింగ్స్ దీస్ ఆర్ ఫస్ట్ సో అంతర్యామి అంతర్యామి అన్నది ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్రహామిక్ ఫైట్స్ అండ్ ఇండియన్ ఫెయిట్స్ ఇండియన్ ఫెయిట్స్ యొక్క సారమేమంటే ఇక్కడ ఈశ్వరుడు అంతర్యామిగా ఉంటాడు అంచేతనే యూ కెన్ రియలైజ్ ఇక్కడ రిలీజియన్ అంటే రియలైజేషన్ వేరే అక్కడ రిలీజియన్ అంటే యూ హెవ్ టు డై అండ్ రీచ్ గాడ్ దట్ ఈస్ రిలీజియన్ ఇక్కడ రిలీజియన్ ఈజ్ రియలైజేషన్ అంచేత బికాస్ అంతర్యామి అది చాలా ఇంపార్టెంట్ బ్రాహ్మణను అంతర్యామి బ్రాహ్మణం మంచిది ఇంకా ఇంకో విషయాన్ని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఆయన లెవెన్ ఎత్తి కొంచెం జటిలమైన ఇష్యూను ఒకదాన్ని లెవెన్ ఎత్తున్నారు అంటే ఈ వాగింద్రియము స్వతంత్రము కాదు అని చెప్పడానికి ఒక చర్చ ఒక సూచన ఒకటి చేస్తున్నారు చర్చ ఏమీ కాదు ఇప్పుడు వైనాట్ ఈ వాగింద్రియము స్వతంత్రమే సపోజ్ అయితే స్వప్నంలో ఏమవుతుంది ఈ వాగింద్రియం ఉండదు స్వప్నంలో ఇంద్రియాలు ఉండదు ఈ ఇంద్రియాలు ఉండవు ఈ వాకింద్రియము స్వతంత్రముగా పలక పలికేది అయినట్లయితే స్వప్నంలో ఇది లేదు కనుక స్వప్నంలో పలకడం అన్నది ఉండరాదు ఉండకూడదు స్వప్నంలో పలకడం కానీ స్వప్నంలో పలకడం ఉంది అది స్వప్నంలో పలుకుతాడు అప్పుడు మరి స్వప్నంలో పలకడము అనేటువంటి ఒక ఫంక్షన్ ఒక ఫ్యాకల్టీ అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్వప్నం ఇక్కడ ఉంది అక్కడ లే ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఏమిటి ఇక్కడ వాగింద్రియం ఉన్నది పలుకుచున్నాడు జాగ్రత్తలో స్వప్నంలో వాగింద్రియము లేదు పలుకుచున్నాడు ఓకే ఇంకా జాగ్రత్తలో ఆత్మజ్యోతి ఉన్నది పలుకుచున్నాడు ఆత్మజ్యోతి ఉన్నది వాగింద్రియము ఉన్నది పలుకుచున్నాడు స్వప్నంలో ఆత్మజ్యోతి ఉన్నది వాగింద్రియము లేదు పలుకుతున్నాడు ఈ రెండింటినీ కంపేర్ చేస్తే నిజంగా పలికీది ఎవరు ఆత్మజ్యోతి అంటే వెళ్తుంది కదా అదే చెప్తున్నారు యాషేషు సా ఘోషేషు ప్రతిష్ఠిత అసలు ఇంకా ఇంకొక ముందుకు వేసి వర్ణములలో ఒక పవర్ ఉన్నది ఘట అని నేను చెప్పి అన్నాననుకోండి దానికి ఒక పవర్ ఉంది ఏమిటా పవరు అక్కడున్న వస్తువు మీకు తెలుస్తుంది బోధించే శక్తి ఉన్నది శబ్దానికి శక్తి కలదు శక్తి అంటే అర్థమును ప్రకాశింపజేవిటం చీకటిలో గదిలో అన్ని వస్తువులు ఉన్నాయి చీకటి అప్పుడు మీరు లైట్ వేశారు లైట్కి ఒక శక్తి ఉందా లేదా శక్తి అంటే అక్కడ ఉండే వస్తువులను అన్నింటినీ ప్రకాశింపజేయుట అనేవి సామాన్యమైన విషయం కాదు గొప్ప శక్తి అది శక్తి అంటే మన వాళ్ళు పరిగెత్తడం అనుకుంటారు అది ఫిజికల్ అంటే స్థూలము అరే ప్రకాశింపజేయుట అనేది అత్యంత సూక్ష్మమైన శక్తి ఆ శక్తి వాగింద్రియానికి గలదు వాగింద్రియానికి కాదండి శబ్దములకు గలదన్నారు శబ్దశక్తి మేమాంశకులు వెళ్ళు వాళ్ళు శబ్దశక్తి అచింత్య అంటారు శబ్దానికి శక్తులు అంటారు ఎవరండి పురుషుడిలో ఉన్న శక్తి శబ్దానికి వచ్చిందా లేకపోతే శబ్దానికి స్వతంత్రంగా ఉందా ఎంత సింపుల్ విషయమో చూడండి కానీ మీమాంసకులు ఈ సింపుల్ విషయాన్ని వాళ్ళు చెడగొట్టు పెడతారు వాళ్ళు ఏమంటారంటే వేదము నిత్యము ఉంటారు తైత్రియ భాషలో శంకరులు ఏమన్నారంటే చదాది వేదం నిత్యం ఉంటారు వేదనిత్యమా ఆత్మ నిత్యమా సరే వేదము నిత్యమే బట్ బిట్వీన్ ది వేదము నిత్యమా ఆత్మనిత్యమా ఆత్మనిత్యం వాళ్ళకి మీమాంసకులకి శబ్ద నిత్యత్వవాదులు అని పేరు వాళ్ళకి శబ్దనిత్యం అంటారు పురుషుడు నిన్న కాక వేడ పుట్టాడు శబ్దం ఎత్తు పురుషుడు పుట్టడం ఏంటో బాబు దేహం కదా పుట్టేదంటే వాళ్ళ శాస్త్రం కూడా అదో దారిలో నడుస్తూ కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే యా వాక్ పురుషేషు సా ఘోషేషు ప్రతిష్ఠిత ఘోషేషు అంటే వర్ణములు అక్షరములు మనం పలికివి శబ్దం చేస్తూ పలికివి కదా ఘోష ఘోష చేస్తూ పలుకుతారు కదా కాబట్టి పురుషేషు అంటే జీవుల ఎందు ఏ వాగింద్రియము గలదో ఆ శక్తియే శబ్దములలో ప్రతిష్ఠింపబడుతుంది నాలుగవ శక్తి ఉన్నది ఆ శక్తిని నేనేం చేస్తానంటే శబ్దంలో ప్రతిష్స్తా ప్రతిష్ఠిస్తాను ఇది ఎలాగంటే ఒక దగ్గర ఒక ఒక కలర్ ఉందనుకోండి వాడు చిన్న బ్రష్ తీసుకుని ఆ కలరు వాడి దగ్గర ఉన్న కలరు దాన్ని ఆ బ్రష్ దాంట్లో ముంచి ఆ కలర్ అన్నిటికీ పెట్టుకుంటూ పోతాడు ఎక్కడెక్కడైతే బ్రష్ టచ్ అయితే అక్కడ ఆ కలర్ ఇంపార్టెంట్ అదే విధంగా నాలో ఉన్నటువంటి శక్తిని నేను ఆ పదములన్నిటికీ ఇచ్చుకుంటూ పోతా ఘట రామహతి ఇవన్నీ పదాలన్నింటికీ నేను శక్తిని అనుగ్రహిస్తూ ఉంటా అప్పుడు అవి అర్థాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాయి విని వాళ్ళకి అర్థాన్ని ప్రకాశింపజేస్తాయి కాబట్టి పురుషులందు శక్తి ఉంటుంది అది వాగి వాక్కులయ్యందు శబ్దములయ్యందు స్థిరముగా పెట్టబడుతూ ఉంటుంది నామరూపాలకి జాగ్రత్తలు చూసి రెండో ఒకటేన రెండో ఒకటే అయ్యిథ్య రెండో అనిత్యములే తేడా ఏముంది తేడా ఏం తేడా ఏమీ లేదన్న దానికి ఎంతవరకు అంటే సరే మీరు కలలో నామరూపాలు జాగ్రత్తలో నామరూపాలు చూస్తారు జాగ్రత్తలో నామరూపాలు చూసినప్పుడు సుఖ దుఃఖాలు వస్తాయి కదా సుఖము దుఃఖము కదా సుఖ దుఃఖాలు అనుభవించినప్పుడు కర్మ క్షయమవుతుంది కదా పుణ్యకర్మ సుఖం చేతనం పాపకర్మ దుఃఖం చేతనం క్షయమవుతుంది కదా మీరు కల చూస్తారు కలలో నామరూపాలు ఉంటాయి వాటి వల్ల సుఖ దుఃఖాలు వస్తాయి తర్వాత చిత్రగుప్తుడు అకౌంట్లో మీకు పుణ్య పాపాల ఖర్చు ఉంటుంది కలగన్నప్పుడు కూడా మ్యం టు ఎక్స్టెంట్ అవి కాబట్టి జాగ్రత్తకి కమిటీ తేడా ఉడితే రెండు వేర్వేరు అవస్థలు అగుతాయి అలా ఎందుకయ్యాయంటే ఇక్కడ ఇంద్రియములు ఉంటాయి అక్కడ ఉండవు అంతే తేడా వస్తు కాబట్టి ఆ పవరే వాక్కులందు ప్రతిష్ఠింపబడుతోంది ఓకే అటువంటి ఆ పవరు పురుషులయందు ఉన్నటువంటి ఆ శక్తి దాన్ని ఎవళ్ళు తెలుసుకుంటారు ఈ శబ్దాలని విని వాళ్ళు తెలుసుకోరు ఈ మాటల్ని పలికి వాళ్ళు తెలుసుకోరు ఎవడో ఒకడు తెలుసుకుంటారు దాన్ని ఎవరో ఒకడు తెలుసుకుంటాడు కశ్చిత్ ఒకనొకడు తెలుసుకుంటాడు వారు ఎవడై ఉంటాడు బ్రాహ్మణుడై ఉంటాడు బ్రహ్మవేద బ్రాహ్మ ఇది బ్రాహ్మణ వాడు బ్రాహ్మణు అంటే జ్ఞానానికి బ్రాహ్మణ అని పేరు జ్ఞానికి అంతేకాని ఉంటే ఏదో కులంలో పుట్టేడని అలా కాదు ఎక్కడైనా ఇంకో సందర్భంలో అటువంటి వ్యవహారం ఉంటే ఉండుగాక వ్యవహారాన్నే ఉన్నాయి అలాంటి వ్యవహారాలు ఏమో చాలా ఉంటాయి ఇప్పుడు మహారాజుని వ్యవహారం చేస్తారు ఎవరిని కుక్కుని కుక్కు మహారాజని వ్యవహారం ఉంటుంది మహారాజ్ ఎవరైనా చపతి లేక అంటాడు పైగా ఇంకో ఇంకా ఉంటాడు మహారాష్ట్రలోనే ఒక మహారాజ్ దో చపతి లేక మహారాజు పేరు చపతి లేవు అని అంటాడు నన్ను చూపించి నేను మహారాజును వాడు మహారాజును నిజంగా అది ఉడితే వ్యవహారం అది నేటి బీరకాయలాగా దాంట్లో నెయ్యే ఉండదు నేటి బీరకాయలో ఉడితే వ్యవహారం అలాగే బ్రాహ్మణ ఇది వ్యవహారో లోకంలో వ్యవహారం వచ్చింది వ్యవహారాలకి లాజిక్ ఉంటుంది చోట ఉంటుంది నేను చోట లేదు కాబట్టి కశ్చిత్తాం కశ్చిత్తాం వేద బ్రాహ్మణ ఎవడో ఒక బ్రాహ్మణుడు దాన్ని ఎదురుగును ఆ శక్తిని ఎరుగును అని ఇది ప్రశ్నముత్పాద్య ప్రతివచనముక్తం అని అక్కడ ఒక ప్రశ్నను లేవనెత్తిన సో ఎవరో బ్రహ్మవేత్త తెలియను అది ఎలా తెలుసుకుంటాడు అనే ఒక ప్రశ్న ఒక చర్చను ఎవనెత్తి దానికి రిప్లై ఇలా చెప్పారు ఏమని సావా ఈ కొటేషను ఎక్కడుందో దొరకలేదు అదే నేను చెప్పింది ఈ చర్చ ఈ కొటేషను ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు శంకర భగవత్పాదులు అన్నది ఎవరికి దొరకలేదు కాబట్టి ఏదో గ్రంథంలో ఉండుంటుంది అని మనం ఊహించుకోవాలి ఓకే కానీ మొత్తానికి అక్కడ ఉన్న వాక్యానికి మనం విషయం తెలుసుకుంటూ దేర్ ఆర్ సెచ్ కొటేషన్స్ ఈవెన్ ఈశావాస్యాలు కూడా కొన్ని కొటేషన్స్కి ఆరిజన్ దొరకదు అవే మిస్ అయిపోయాయి అనమాట ఎక్కడో ఉంటుంది ఏదో అనేక వేదశాఖలు మిస్ అయ్యాయి దాంట్లో ఇలాంటిది ఉంటుంది సో ఇది ప్రశ్న ఉపాధ్య ప్రతివచనముక్తం ప్రతివచనం కూడా అక్కడే చెప్పారు ఏమని చూడు ఇది వాక్ కాదు ఇది కాదు వాక్ అంటే నేను అంటున్నాను కాబట్టి ఈ నోరు ఈ పెదవులు ఈ కంఠం ఇది కాదు ఆ వాక్ మరి ఏది వాక్ సా వాక్ ఎయా స్వప్నే భాషతే స్వప్నంలో ఈ నోరు ఈ పళ్ళు ఈ కంఠం లేవుగా అయినా మరి స్వప్నంలో మాట్లాడుతున్నాడుగా అదిగా వాక్ అంటారు స్వప్నే భాషతే సా వాక్ అంటే అది వాచోహ వాక్ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వాక్ ఉంటుంది వాచహా వాక్ ఉంటుంది స్వప్నావస్థలో ఉండదు కానీ పలుకు మరి వాక్కు లేకుండా పలుకు ఎక్కడి నుంచి వచ్చింది వాచహ వాక్ నుంచి వచ్చింది కాబట్టి అది అసలైన వాక్ జాగ్రత్త అవస్థలో కూడా అది ఏ అసలైన వాక్ అని నిరూపించారు ఎందుకంటే అసలైన వాక్కు కంఠము ఈ నోరు ఇదే అయినట్లయితే స్వప్నంలో అసలు పలకడం ఉండరాదు ఎందుకంటే అసలైన వాక్కు లేదు స్వప్నావస్థలో లేదు కాబట్టి పలకడం ఉండరాదు కానీ ఇప్పుడు పలుకుతోనే ఉన్నాడు స్వప్నంలో కాబట్టి స్వప్నంలో ఉండే పలుకు బడిని పలుకును ప్రకాశింపజేసినటువంటి ఆత్మచైతన్యం జ్యోతి చేయగలదో అదియే అసలైనటువంటి వాక్కు అని వర్ణించారు ఈ చర్చంతా ఎందుకంటే ఇంద్రియములు స్వావలంబులు స్వ స్వతంత్రములు కావు అని చెప్పడానికి ఇక్కడే నాస్తికులకి ఆస్తికులకి భేదం నాస్తికులు చక్కగా మాట్లాడతారు కానీ ఆ మాట వెనుక ఒక శక్తి గలదు అని ఒప్పుకోదు చక్కగా చర్చ అది చేస్తారు లాజికల్ గా మాట్లాడతారు కానీ ఆ లాజికల్ మైండ్ వెనుక ఒక శక్తి గలదు అదే నాస్తికుని యొక్క లక్షణం ఇక్కడ వేదాంతులు ఏమంటారంటే చూడు దాని వెనుకాల ఒక శక్తి అని వేదాంతులు ఆ శక్తి ఆత్మ అది బ్రహ్మ అని వీళ్ళు చెప్తారు ఈ ద్వైతులు ఏమని చెప్తారంటే చూడు దెర్ ఈజ్ ఎ పవర్ అండ్ దట్ పవర్ ఈజ్ ఇన్ వైకుంఠం అని ద్వైతులు చెప్తారు అయితే ఎప్పుడైతే వైకుంఠంలో ఉందన్నారో పవరు అప్పుడు ఏమవుతుందంటే ద్వైతం భేదం వచ్చేస్తుంది దీని మీద అసలు సైకాల సైకలాజికల్ గా హ్యూమన్ మైండ్ని విశ్లేషణ చేసి దీని మీద చర్చ చేస్తారు ద్వైతులు దే నీడ్ ద డివిజన్ దే నీడ్ నేను ఒక పాస్టర్ అదే బిషప్ అని కలిసాను బిషప్లో అయితే పైవాడో కార్దిన ఏదో ఉంటుంది ప్యాస్టర్ బిషప్ ఏదో పైవాడు వాడు అంటాడు చూడు మీ అద్వైతం మాకు అది దయచేసిన టెనబుల్ అంటాడు ఎందుకంటే వీ వాంట్ ఎ గాడ్ టు వర్షిప్ వి వాంట గాడ్ మేము తప్పులు చేస్తూ ఉంటాం వాడు ఫర్ చేస్తూ ఉంటాడు వీ వాంట్ ఎ గాడ్ మాకు డివోర్స్ వచ్చినప్పుడు వీ వాంట్ వర్షిప్ వీ వాంట్ ఎ గాడ్ అతను ఏమంటాడంటే ను గాడ్ జీవుడు ఒక్కడనేస్తే అసలు ది ఫౌండేషన్ ఫర్ థియాలజీ ఈజ్ షేకన్ అండ్ ఇట్ ఈస్ రిమూవ్ ఫౌండేషనే లేకుండా అయిపోతుంది థియం అంటే గాడ్ అని అర్థం థియాలజీకి ఫౌండేషన్ లేదు సో గాడ్ అనే ఒక విషన్ పెట్టుకుని మేము కట్టుకున్నటువంటి ఎడిఫిస్ ఈ ప్రసాదం ఏదైతే కలదో దీనికి బేసిస్ లేకుండా అయిపోతుంది అండ్ దే It is untenable. Theology becomes untenable. Therefore, we don't want the God to become one with the Atma. God has to be there. Without God, we have no basis to live. We have no basis to stand even ununtunable. That is very correct, it is. So, a dualist needs God, a separate God. వాడికి ఉన్న కండిషనింగ్కి హీ నీడ్స్ సెపరేట్ గా అంచేతనే అద్వైతం మీకు పాపులర్ అవ్వదు ఎందుకంటే అద్వైతంలో ద ఫండమెంటల్ నీడ్ ఆఫ్ ది హ్యూమన్ యాస్పిరేషన్ ఇక్కడ డినై చేస్తారు వాడికి హీ నీడ్స్ ఏ గాడ్ ఎందుకని వీడికి కోరికలు తీర్చడానికి ఒక గాడ్ ఉండాలి వీడి కోరికలు ఉంటాయి అంచేత అద్వైతంలోకి వచ్చిన వాటిని మొట్టమొదటి కండిషన్ ఏం చెప్తారు నువ్వు కోరికలు తీసేస్తే కానీ నీకు తప్పుడు ఉంటాను ఎందుకంటే కోరికలు ఉన్నంత వరకు యూ నీడ్ ఎడ్ అదర్ దెన్ యూ భయాలు ఉన్నంత ఫియర్లెస్నెస్ గాడ్ లీనెస్ అని ఎందుకు భయం ఉన్నంత వరకు నీకు ఆ గాడ్ ఆత్మ అనేది ప్రసక్తి అనేది యు నీడ్ ఎ గాడ్ అదర్ దెన్ హిమ్సెల్ఫ్ లైక్ చిన్న పిల్లలు ఉంటాడు వాడికి తల్లి ఉండాలి చుట్టుపక్కల తల్లి లేకపోతే ఏం చేస్తాడు వాడు వలవల ఏడవడం ప్రారంభిస్తాడు తల్లి ఉందంటే ఆడుకుంటూ ఉంటాడు పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకుంటూ ఆడుకుంటూ కన్ను వేస్తాడు అలా చూస్తాడు అమ్మ ఏదో ఏదో వంటలు వాడు ఆడుకుంటాడు అమ్మ కనపడలేదనుకోండి ఈ ఆట వస్తువులన్నీ కాలుతో తన్నేసి ఏడవడం ప్రారంభిస్తాడు ఈ నీడ్స్ ఏమదర్ ఈ ద్వైతులలాగా ఎ నీడ్ ఎడ్ ఎనివే సో కాబట్టి ఆస్తికులు అంచేతమే ఆస్తికుడు నాస్తికుడు ఇంద్రియములు స్వావలంబులు వీటి వెనుక వేరే శక్తి ఏది లేదు అది నాస్తిక ఇంద్రియములు పరతంత్రములు వీటి ఒక శక్తికి కాలదు అంచేతమే నీకు స్వప్నంలో మాట్లాడడం సంభవమైనది అని అలాగే ఆర్గ్యుమెంట్ సో అలా చెప్పినప్పుడు ఓకే ఆ శక్తికి కాలేదు ఆ శక్తి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఆత్మరూపంగా నా ఎస్సెన్స్ అదే అదే అద్వైతం ఇక్కడ లేదు అది ఇక్కడ నేనే ఉన్నాను అల్పూడను అది అసలు అక్కడ ఉన్నది దట్ ఈస్ ది ఎస్సెన్స్ ద్వైత ఇక ఇంకొక ప్రసక్తి సాహిక్తు చైతన్య జ్యోతిస్వరూపా ఈ పైన చెప్పిన చర్చకి చక్కటి వివరణ అది అంచేతనే ఆయన రెండు వాక్కులను చెప్తున్నారు దూ వాక్ వాక్ అంటే ఇంద్రియం ఫ్యాకల్టీ పవర్ సో ఒకటి ఈ వాక్ ఏది పలుకుతోందో ఆ వాక్ అది రెండవ వాక్కు ఆత్మచైతన్య ద్యోతి ఆత్మచైతన్య ప్రకాశమే రెండవ వాక్ ఈ వాక్కునకు అది వాక్ అంటే అర్థం ఏంటి వాచహా వాక్ అంటే అర్థం ఏంటంటే వాక్కు ద్విధం ఒకటి అనిత్యా వాక్ రెండు నిత్యా వాక్ వాక్ స్త్రీలింగ శబ్దం అంచేత అనిత్యా వాక్ నిత్యా వాక్ సో ఈ పలికే వాక్కు చూసారా ఇది అనిత్యా వాక్ ఒకప్పుడు పలుకుతుంది ఒకప్పుడు పలకడం జాగ్రత్త వ్యవస్థలో పలుకుతుంది స్వప్నంలో పలుకుంది సుశుక్తిలో పలకడం పలకడం అంటే ప్రకాశింపజేయడం అండి పలకడం అంటే ఏదో పలు పొడపట్లాడిస్తే మాట్లాడడం అని ప్రకాశింపజేయడం ఎందుకంటే పలుకు ద్వారా మీరు ఆ శక్తిని శబ్దాల్లో ప్రతిష్ఠిస్తున్నారు ఆ శబ్దములు మీరిచ్చిన శక్తిని అందుకుని ఇతరులకు కూడా వస్తువులను తెలుపుడు చేస్తున్నాయి అది ప్రకాశం అంటే ఆ ప్రకాశము అనిత్యము నిత్యము అనిత్యావాక్ నిత్యావాక్ ఎక్కడైతే ఆ ప్రకాశము అనిత్యముగా ఉన్నదో అది అనిత్యావాక్ అది ఈ వాగ్య వాగింద్రియం ఆత్మచైతన్య జ్యోతిలో ఆ ప్రకాశము అది నిత్యావాక్ ఎందుకని అది స్వప్నంలో కూడా ఏయా స్వప్నే భాషతే స్వప్నంలో కూడా అది పలుకు పలుకులు ప్రకాశింపజేస్తూ ఉంటుంది మీరు స్వప్నంలో ఏవో చెప్తారు నిత్య ఎదురు కాబట్టి అనిత్యావాక్ నిత్యావాక్ ఓకే సో ఇప్పుడు పలుకుచున్నాడు మీరు పురుషుడి దగ్గరికి రండి ఇంద్రియం దగ్గర నుంచి పురుషుడి దగ్గరికి రండి వక్త పలుకుచున్నాడు ఈ పలికీవాడి యొక్క ఆ పలికే శక్తి వక్తు వక్తి పలికీవాడి యొక్క పలికే శక్తి అది ఈ నోరు దవడలు ఇదియా లేకపోతే ఆత్మచైతన్య జ్యోతియా అంటే ఆత్మచైతన్య జ్యోతి ఈ నోరు గవడలు ఇది కూడా శక్తియే కానీ ఇది అనిత్యమైన వాక్ అది నిత్యమైన వాక్ హీ బికాజ్ సా వక్తు వక్తి అంటే ఈ దేని చేత స్వప్నంలో పలుకుతున్నాడో ఆత్మచైతన్య జ్యోతిష్ అదియే ఈ జాగ్రత్త అవస్థలో పలికి వాడి యొక్క పలికే సామర్థ్యం కూడా అదియే సా వక్తు భక్తి ఓకే అని అన్వయం వ్యతరేకాల అలా నిర్ణయిస్తారు జాగ్రత్త అవస్థలో వాగింద్రియము గలదు పలుకుతోంది స్వప్నావస్థలో వాగింద్రియము లేదు పలుకుతున్నాడు అంటే యూ హెవ్ టు ఇన్వోక్ సమదర్ సోర్స్ అలాగా ఓకే అదియే అప్పుడు సమదర్ సోర్స్ ఏమిటది అదియే స్వప్నావస్థలో వాగింద్రియాన్ని ప్రకాశింపజేసింది అంటే ఇట్ ఫాలోస్ జాగ్రత్త అవస్థలో కూడా అదే ప్రకాశం కలిగిస్తుంది రాజ్యపాల్ అంతేగాని స్వప్నావస్థలోనేమో అదేనో జాగ్రత్త అవస్థలో ఇదే అనకూడదు ఓకే అందుకోసం అలా చెప్పారు సో అది నిత్యావాక్ ఏమన్నా అదే వాక్ అయితే నిత్యావాక్ మరి దీని బతికేమిటి ఇది వాక్ అనిత్యా వాక్ చూపు కూడా అలాగే చెప్పారు ప్రధాన భాషలో నిత్యాదృష్టి అనిత్యాదృష్టి నిత్య అనిత్యాదృష్టి కళ్ళు చూపు చూపు నిత్యా ఇప్పుడు వీడికి గుడ్డివాడు ఉంటాడు అంటే ఏమున్నట్టు నిత్యాదృష్టి లోపించలేదు అనిత్యాదృష్టి లోపించదు నిత్యాదృష్టి కూడా లోపించిందనుకోండి అప్పుడు వీడికి కన్ను ఆపరేషన్ ట్రాన్స్ఫర్ ఇంకొకటి ఇంకొకటి కన్ను తీసుకొచ్చి వీడికి పెడితే చూడడం అనేది ఉండదు కానీ ఇంకొకటి కన్ను తీసుకొచ్చి వీడికి పెడితే చూస్తున్నాడు అంటే అర్థమేటి అనిత్యాదృష్టి లేదు టు బిగిన్ విత్ నిత్యాదృష్టి ఉన్నది ఎప్పుడైతే మీరు అనిత్యాదృష్టి ఇంకొకడు పోయిన వాడు కన్ను తీసే సీస పెట్టి తీసుకొచ్చి వీడికి ఆపరేషన్ చేసి తగిలించారో అప్పుడు ఏమైందంటే నిత్యాదృష్టికి అనిత్యాదృష్టి తోడైంది దాంతో జాగ్రత్త అవస్థలో కూడా చూడగలుగుతున్నాడు అంచేతనే కొంతకాలం కళ్ళు ఉండి తర్వాత గుడ్డివాడికి స్వప్నంలో వాళ్ళు చూస్తూనే ఉంటారు హ్యాపీగా చూస్తారు ఇప్పుడు ఏదో యుద్ధాల్లో కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు స్వప్నంలో భారీగా పిల్లల్ని చూస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అన్నీ చేస్తూనే ఉంటారు ఎందుకంటే నేను ఇచ్చే దృష్టికి అలాగే ఉంది కదా కానీ వాడు పుట్టు గురుడు అవ్వకూడదు పుట్టుగురుడ్ స్వప్నంలో చూడడం ఉంటాడు అంచేతనే వాక్కును కొట్టుకున్నారు అదే వాక్కు చెప్పిందే దృష్టికి కూడా చెప్పినారు అది కాబట్టి ఏదైతే వక్తుహు వక్తిహి అంటే మాటలాడువాని మాటలాడే సామర్థ్యం వక్తుహు వక్తిహి అంటే అదే ఏమిటండి మాటలాడువాని మాటలాడే సామర్థ్యము అంటే చైతన్య ఆ సామర్థ్యానికే చైతన్య ప్రకాశము అని అది అది లుప్తము అది లుప్తము కాదు చైతన్య ఆ నిత్యమైన వాక్కు యొక్క స్వరూపము ఓకే తర్వాత సాహి వక్తు వక్తి నిత్యా వాక్ చైతన్య జ్యోతిస్వరూప కాబట్టి మాట్లాడేవాని యొక్క మాట్లాడే సామర్థ్యం ఏదైతే కలదో అదియే నిత్యమైన వాక్కు ఆ నిత్యమైన వాక్కు యొక్క లక్షణమేమిటి అంటే చైతన్య దాని స్వరూపము చైతన్య ప్రకాశమే దాని స్వరూపమే అర్థమైందండి అన్వయము అన్ని కుదిరేయా ఇప్పుడు ఒక ఉపనిషద్వాక్యాన్ని ఆయన పోటీ చేస్తున్నారు ఇప్పుడు చూడండి వక్త అంటే జాగ్రత్త అవస్థలో పలుకుతున్నది వక్త పలుకుతున్నది అది పలుకుతున్నవాడు ఏమండి వీడు కొంతసేపు పలికి అలిసిపోయి ఆగిపోతాడు అంటే ఈ అనిత్యావాక్య ఏదైతే ఉన్నదో అది ఆగిపోయింది అతను దాన్ని బతికే అనిత్యం అది మీరు ఆగిపోకపోతే ఎలా ఉంటుంది అది ఆగిపోయింది కానీ ఈ వక్తుహో వక్తి ఈ అనిత్యవాక్ ఎక్కడి నుంచి తన శక్తిని డిరైవ్ చేసుకుంటుందో అది లుప్తమొగుట అనేది ఎన్నడూ లేడు నహి వక్తు వక్తే విపరిలోపహ విపరిలోప అంటే లుప్తమొగుట లేకుండా పోగుట అనేది లేదు ఇప్పుడు జనరల్ గా మనీ ఫిలాసఫీ సెక్సెప్ అద్వేత అంతా అనిత్యవాక్ గురించి చెప్పి మాట్లాడుతుంటారు కదా పోయే దాని గురించి అద్వైతం ప్రకారం అనిత్యవాక్ ఫౌండేషన్ కట్టే చెప్తున్నా అనిత్యవాక్యా వాళ్ళు చెప్పరు మన ప్రకారం అద్వేతం ప్రకారం మర అనిత్యవాక్ ఆధారం ఏంటంటే సాధింది ఇప్పుడు మనసు మనస్సు నుంచి ఇంద్రియము ఇంద్రియం నుంచి దేహము ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వివేక ప్రక్రియ సర్వాత్మ ప్రక్రియ అని ఉంటాయి వివేక ప్రక్రియలో మనస్సు ఇంద్రియములు దేహము అదే అనాత్మ దే డిరైవ్ దేర్ స్ట్రెంగ్త్ ఫ్రం ది ఆత్మ అదే అనాత్మ దేర్ డిరైవ్ దేర్ అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నాం అక్కడ డిరైవ్ నాట్ ఓన్లీ దేర్ స్ట్రెంగ్త్ దే డిరైవ్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ఆత్మ సత్త కూడా ఆత్మ నుంచే వస్తుంది స్ఫూర్తి కూడా ఆత్మ నుంచే వస్తుంది ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే తల కెరటం ఉన్నదనుకోండి కెరటం ఎక్కడి నుంచి వస్తుంది నీటి నుంచి వస్తుంది నీటి నుంచి రావడం అంటే ఏమిటి కెరటము ఉన్నది అంటే ఆ ఉనికి నీటి నుంచి వచ్చింది కెరటము ప్రకాశిస్తుంది అంటే ఆ ప్రకాశము నీటి నుంచి వచ్చింది వాస్తవానికి అది నీటికంటే భిన్నంగా లేనేలేదు ఎందుకంటే ఉన్నది నీరే తెలిసేది నీరే అయితే మరి ఈ కెరటం ఇంకేమిటిది అది నామము రూపము కాబట్టి ఇప్పుడు నామరూపాత్మకమైన కెరటము ఉన్నది తెలిసేది అయిన సచిత్తు నీటి నుండి పుట్టి నేటికంటే భిన్నముగా భాషిస్తుంది అదే నామరూపాత్మకమైన జగత్వం కాబట్టి ఇక్కడ రెండు అంశాలు అసలైన తత్వము ఈ నామరూపాత్మకమైన జగత్తా కాదు ఈ నామరూపాత్మకమైన జగత్తు అసలైన తత్వాన్ని విడిచిపెట్టి ఉందా లేదు ఇది ఉన్న పరిస్థితి ఈ పరిస్థితిలో వీడి నామరూపాత్మకమైన జగత్త సత్యం అనుకుంటూ ఉంటాడు అసలైన ఆత్మతత్వాన్ని ఉందని కూడా వీడికి తెలియదు వాడికి బోధించే ప్రక్రియ ఎలా ఉంటుంది చూడయా ఈ నామరూపాత్మకమైన జగత్తు సత్యమను అనుకుంటున్నంత కాలము నీకు ఆత్మతత్వము తెలియదు ఇది మిథ్య అని తెలుసుకో నామరూపాత్మకమైన జగత్తు మిథ్య అని నేను సత్యము ఇది మిథ్య నేను సత్యము ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏది మిథ్యను మిథ్యగా తెలుసుకుని పనిలో పదిగా సత్యాన్ని కూడా తెలుసుకుంటే ఆ మిథ్య వచ్చి సత్యంలో కలిసిపోతుంది అంతేగాని సెపరేట్ గా నిలబడి ఉండదు అప్పుడు మిత్య కూడా సత్యమే ఎవరికైతే మిత్య కూడా సత్యంలో విలీనం అయిపోయిపోతుంది అలా చెప్పాలి మిత్య కూడా సత్యం అయిపోతుంది అనుకూడదు అయిపోతుంది సత్యాన్ని తెలుసుకున్నప్పుడు విలీనం అయిపోతుంది అప్పుడు అంతా సత్యమే అప్పుడు ఇంకా అంతా అనేది ఏమి ఉండదు సత్యమే ఉంటుంది అది అని చెప్పనే అక్కడ ఎలా చెప్పాలి అంతా సత్యమే అనే అంతా సత్యమే అంటే అంతా అనేది ఏమీ ఉండదు సత్యమే ఉంటుంది దాన్ని బాధ సామానాధికరణ్యము బాధ సామానాధికరణ్యం బాధ అంటే నిషేధం ఇప్పుడు నేను నిషేధం చెప్పాను కదా ఎలాగ అంతా సత్యమే మీరు అనగానే నేను ఏమైనా దాన్ని క్వాలిఫై చేశాను అంత అనేది ఏమి ఉండదండి సత్యమే ఉంటుంది అది చూడండి అంతా అనేది ఏమీ ఉండదు అని నిషేధం చెప్పేసాం కదా ఆ నిషేధం ఉండాలి అక్కడ నిషేధాన్ని పెట్టుకునే అంతా సత్యము మాట కుదురుతుంది ఇది ఎలాగంటే చోర పురుష అలాగా ఒక కొయ్యను చూసి పురుషుడు అనుకుంటాడు చోరుడు అనుకుంటాడు కొయ్యను చూసి చోరుడు అనుకుంటాడు చోరుడు అనుకుంటే చోరపురుషుడని చోర చోర పురుషుడు అండి చోరుడు అనుకుంటాడు కానీ తర్వాత తెలుస్తుంది కొయ్యని వారిని నీ చోరుడు కొయ్య అని చెప్తారు చోరుడు కొయ్య చోరుడు కొయ్య అంటే అర్థం ఏంటండి చోరుడు చోరుడు కాడు కొయ్య అని అర్థం ఓకే లేకపోతే మీరు చోరుడు చోరుడు కాడు అనే మాట తీసేసి చోరుడే కొయ్య అని పెట్టారనుకోండి అది విరుద్ధమైపోతుంది ఎందుకని చోరుడు అంటే చేతనడు కొయ్య అంటే జడం జడమే చేతనము జడము ఒకటల్లో అవుతాయో కాబట్టి చోరుడు చోరుడు కాదు కొయ్య సర్వం ఖల్విదం బ్రహ్మ ఇదం సర్వం అనేది దృశ్యము అనేకము ఏదైతే దృశ్యము అనేకము సత్యం ఆ దృశ్యము అనేకము సత్యము కాదు దాని అధిష్టానమైన బ్రహ్మయే సత్యము మరి అయితే వివేక ప్రక్రియలో మీరు వివేకాన్ని చేసినప్పుడు ఆ వివిక్తమైన మిథ్య సత్యాన్వేషణలో సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మిథ్య ఏమవుతుంది మిథ్య ఏమవుతుంది లేనలేదు అసలు ఏమవుతుంది ఇప్పుడు పాము అనుకున్నారు అది త్రాడని తెలుసుకున్నారు ఇప్పుడు పాము ఏమైంది పాము అది పాకెట్ ఎక్కువ వెళ్ళిపోయింది అని చెప్పడానికి వీల్లేదు లేకపోతే ఇంకా ఏమని చెప్పాలి పాము త్రాడులో విలీనమైపోయినది అని చెప్పాలి ఏమండి పాము త్రాడులో విలీనం పాము త్రాడులో విలీనంలో అవుతుందండి అంటే ఏమని చెప్పాలి పాము జ్ఞానము త్రాడు జ్ఞానంలో కలిసిపోయింది అని చెప్పాలి ఎందుకంటే అధ్యాస పాము దగ్గర ఉంటుందా జ్ఞానంలో ఉంటుందా అధ్యాస జ్ఞానంలో ఉంటుంది దాన్ని అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అంటారు అర్థాధ్యాస అన్నప్పుడు అంటే త్రాడు అనే అర్థం నందు అర్థం విషయం పాము అనే అర్థాన్ని అధ్యాస చేసినప్పుడు అప్పుడు ఏమని చెప్పాలి అని అని అంగీకరించండి అలా అంగీకరించండి అప్పుడు ఏమని చెప్పాలి పాము ఆ త్రాడు నండు విలీనమైంది చెప్పాలి కానీ అష్టాధ్యాసే ఉండదు జ్ఞానాధ్యాసే ఉంటుంది ఇది అనే జ్ఞానం కలుగుతుంది కలిగి పా త్రాడు అనే జ్ఞానం కలగదు అజ్ఞానం అప్పుడు పాము అనే జ్ఞానం వీడి బుర్రలో దాగి ఉంటుంది అది బయటకు వచ్చి ఆ ఇది అనే జ్ఞానంతో కలుస్తుంది ఇది పాము అని కాబట్టి అధ్యాస ఎక్కడ జరిగింది బయట జరిగిందా లోపల జరిగిందా లోపలే జరిగింది అనిచేతనే కార్కికులు అర్థాధ్యాసను స్వీకరిస్తారు వేదాంతులు జ్ఞానాధ్యాసను స్వీకరిస్తారు ఈ గోదాంగతి తార్కికాస్పరే వైల్ బట్ అల్టిమేట్లీ జ్ఞానాధ్యాసను స్వీకరిస్తారు జ్ఞానంలో అధ్యాసం ఉంటుంది కాబట్టి త్రాడు జ్ఞానము ఉండాల్సిన చోట పాము జ్ఞానము వచ్చింది అజ్ఞానావస్థయులు జ్ఞానావస్థయుడు పాము జ్ఞానము నిషిద్దమై త్రాడు జ్ఞానము మిగిలి ఉన్నది అలా చెప్తే సరిపడుతుంది ప్రాడుజ్ఞానము నిషిద్ధమైందంటే ఏమైంది అంటే ఏమవుతుంది ప్రాడుజ్ఞానంలో పాము జ్ఞానము నిషిద్ధమైంది అంటే ప్రాడుజ్ఞానంలో కలిసిపోయింది అని మీరు చెప్పచ్చు వాస్తవంలో అక్కడ కలిసిపోవడాలో ఉండవు ఊరికే నామమాత్రం అలా ఒక ఎక్స్ప్రెషన్ ఎడినా దొంగ అంటే దొంగ దొంగ ఆ కొయ్యలో కలిసిపోయాడు అని చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ నామమాత్రం అంటారు ఉడిగేలా పేరు అంతే ఉడిగాలా అంటారు అసలు బోల్తే కాబట్టి నిత్యమైనటువంటి వాక్కుకు విపరిలోపము అది లుప్తమగుతా అనేది ఎప్పటికీ ఉండదు కాబట్టి ఆ నిత్యమైన వాక్కు అదియే పరబ్ర పరమాత్మ దీనికే ఉపాసనా సందర్భంలో సరస్వతి అని పేరు ఆ నిత్యమైన వాక్కుకే సరస్వతి అంటే అలా అర్థం చేసుకోవాలి అంతేకాని సరస్వతి అంటే ఒక లేడీ ఉంటుందని ఆవిడ తెల్ల చీర కట్టుకుంటుంది బార్డర్ మంచి బార్డర్ ఇటువంటి చల్ల చీర కట్టుకుంటుంది ఆవిడకేమో మొగుడు ఉన్నాడు ఆయనకి నాలుగు తలకాయలు ఉన్నాయి అసలు ఒరిజినల్ గా ఐదు తలకాయలుండే ఆయన ఇంకొక ఆయన ఓ తలకాయని కొట్టేస్తే నడిగే మిగిలి అని ఇలా మొదలు పెడితే ఇట్ లీడ్స్ టు నో వే చాలా అసందర్భంగా తయారవుతుంది పోతూ ఉంటుంది ఆ తలకాయ ఎందుకు కొట్టేశాడంటే ఆయన పెళ్ళాడుదాం అనుకున్నమాయని ఈయన వంకర చూపు చూశాడు కాబట్టి ఆ తలకాయ కొట్టేశాడు వేర్ ఇట్ విల్ టేక్ యూ ఇదంతా కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్ లాగా తయారై బాగుండలేదు కాబట్టి తత్వాన్ని తెలుసుకుని పుస్తకం కావాలి పూర్ణమిద పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవీష్యే శాంతి